శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చే విరచితమైన శ్రీ వేదాంత పంచదశి పంచకోశ వివేకము అనుబడు తృతీయ ప్రకరణంలో పది శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం అన్నమయాది పంచకోశములు వాటి స్వరూపమును తెలుసుకుంటూ వాటి యొక్క అనాత్మత్వాన్ని కూడా తెలుసుకున్నాం పంచకోశాలు ఏవి కూడా ఆత్మ కాదు మరేమనగా అనాత్మ అని గ్రంథకర్త చెప్తూ ఒక శంకారుడు అన్నాడు స్వామిజీ ఈ పంచకోశాలు అనాత్మ అని మీరు సిద్ధి చేస్తూ వస్తున్నారు కాని మరి ఆత్మ ఎవరు ఆత్మ ఎవరు మాకు తెలియడం లేదు కదా ఈ విధంగా అంటే ఏమయ్య ఈ బుద్ధియాదు ప్రియ మోద ప్రమాది వృత్తుల ప్రతిబింబితమైనటువంటి ఏ చైతన్యం ఆ ప్రతిబింబిత చైతన్యానికి లేదా ప్రతిబింబ ఆనందానికి ఏదైతే కారణభూతమైనటువంటి బింబభూత ఆనందం ఉన్నదో అదే ఆత్మ ఎందుకు అంటే సర్వదాస్థితే హే అది నిత్యం ఉన్నది కాబట్టి ఆ బింబూత ఆనందం నిత్యం కాబట్టి అదే ఆత్మ అని సమాధానం చెప్తూ ఆత్మ నిత్యం అని సిది చేస్తూ ఒక ప్రమాణం కూడా చూపెట్టాడు వివాదాసి ఆనంద ఆత్మ భవితం అర్హతి వివాదానికి విషయమైనటువంటి ఆత్మ ఎందుకంటే చారువాకులు మొదలుకొని ఈ ఆనందమయ్య కోస పర్యంతం ఎవరెవరు అనేక రకాలుగా ఏ ఏ ఆత్మలను ఒప్పుకున్నారో అక్కడ అసలు ఆత్మ ఎవరు అనేటువంటి వివాదానికి విషయమైంది ఆ వివాదానికి విషయమైనటువంటి ఆత్మ ఆనందరూపం ఉన్నది బింబభూత ఆనందమే ఆత్మ అని ఏ విధంగా ప్రతిజ్ఞ చేశాడు హేతు ఏమిటి అంటే నిత్యత్వాత్ ఆ బింబూత ఆనందమే నిత్యం ఈ ప్రతిబింబ కూడా అనిత్యములు యా ఆత్మ నా భవతి ఏది ఆత్మ కాదు నా అసౌ నిత్యం అది నిత్యం కూడా కాదు అంటే ఏం చెప్పినట్లయింది ఏది నిత్యం ఉంటుందో అదే ఆత్మ ఏది ఆత్మ కాదో అది నిత్యముగా ఉండదు యథ దేహాది దేహము ఘటాదులు ఇవి ఆత్మ కాదు అనాత్మ అందుకని అనిత్యములు మరి ఏది ఆత్మ ఉంటుందో అది నిత్యం ఉంటుంది అని ఈ విధంగా అనుమాన ప్రయోగం చేసి నిత్యత్వాన్ని సాధించాడు ఎప్పుడైతే ఆత్మను నిత్యం అన్నాడో అప్పుడు నయ్యాయ కాదు లేశారు ఏమయ్యా ఒక ఆత్మనే నిత్యం అంటావు మా మతంలో అనేకం నిత్యం ఉన్నాయి ఆకాశం నిత్యము దేశము కాలము మనస్సు మొదలైనటువంటి నిత్యములు ఉన్నాయి అంటే మనకు శృతుల్లో వినబడుతున్నాయి తస్మాద్వారే తస్మాత్ ఆత్మన ఆకాశ ద్వారా ఏం వినబడుతున్నాయో అవి ఉత్పత్తి అయినట్టుగా మనకు వినబడుతున్నాయి ఏవి ఉత్పత్తి అయితో అవి నాశనం కూడా అవుతాయి జాత సహి ధృవ మృత్యు మరి ఏది ఉత్పత్తి వినాశాలు కలిగి ఉంటుందో దానికి ప్రాగభావం ఉంటుంది ప్రధ్వంస్వభావం కూడా ఉంటుంది మరి దీనికి ప్రాగభావం ప్రధ్వం స్వభావం ఉంటుందో అది అనిత్యం ఉంటుంది ప్రాగభావ ప్రధ్వంస్వభావ అప్రతియోగివం నిత్యత్వం ఈ విధంగా నిత్యం లక్షణం చేసినారు నైయాయకులు మరి ఆకాశాదు యొక్క ఉత్పత్తి శ్రుతుల్లో వినబడుతున్నందువలన ఇవి అనిత్యము లేవు ఆత్మ తప్ప రెండవది నిత్యం అంటూ వస్తువు కూడా లేదు అని పని శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం సోదయతి యాభై అంకం ఇప్పుడు ప్రశ్న చేస్తున్నాడు శంకాకారుడు పదకొండో శ్లోకము ఇది మొత్తం శంకాభాగమే ఉంటుంది ఏమని శంక చేస్తున్నాడు శ్లోకం చదవండి నన్ను దేహముపక్రమ్యం నిద్రానందో మా భూత్ ఆత్మత్వం అన్యస్టు నశ్చిదనుభూయతే నను శంక దేహం ఉపక్రమ్య నిద్రానంద వస్తు ఆత్మత్వం మా దేహం అంటే స్తూల శరీరం మొదలుకొని ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ నిద్రానంద అంటే ఆనందమయ కోశము ఈ పంచకోశాలు ఆత్మత్వం మా ఇవి ఆత్మ కాకుంటే కాకుండుగాక కానీ ఈ పంచోశాల కంటే అన్నూ ఖచ్చితంగా అనుభూతి మరి పంచకోశాల ఆత్మ కాదు అంటే మరి వీటి కంటే భిన్నంగా వేరే ఒక ఆత్మ అనేది మాకు మాత్రము అనుభవానికి వస్తలేదు మరి ఆత్మ ఇవ్వరు అని ఈ విధంగా శంకాకారుని యొక్క అభిప్రాయం యాభై అంకం చూడండి అన్నమయాది ఆనందమయాంతానాం కోశానా ఉక్త హేతుభి ఆత్మత్వం నా ఘటతే చేత్ ఆత్మా ఘటిష్ట అన్నమయం మొదలుకొని ఆనందమయ కోసం పర్యంతము ఇవి పైన ఉదహరించినటువంటి హేతువుల చేత ఇవి ఆత్మ కాకుంటే కాకుండు కాకుండుగాక ఏ హేతువుల చేత అనాత్మత్వాన్ని సిద్ధి చేశాడు అన్నమయ్య కోసము స్థూల అనాత్మ ఆత్మ భవితం నా అర్హతి ఎందుకు అని హేతు చెప్పాడు ప్రాణమయ కోస ఆత్మ నా భవితం అర్హతి చైతన్య వర్జనాత్ చెప్పాడు కదా శ్లోకంలో జడత్వాత్ అని హేతు చేత మరియు మనోమయ కోసము ఆత్మ కాదు ఎందుకు వికారిత్వాత్ అని హేతువు చెప్పారు విజ్ఞానమయ కోసం ఆత్మ నా భవిత్వం అర్హతే ఎందుకు విలయా దేవస్తావత్వాత్ అది విలయాది అవస్థలను పొందుతుండడం ద్వారా ఇక ఆనందమయ కోస అవి అర్హతే ఆనందమయ కూడా ఆత్మ కావడానికి వీల్లేదు ఎందుకు కాదా చిత్త ఐదు కోశాలను ఐదు హేతువుల చేత అనాత్మత్వాన్ని సాధించాడు ఇవి ఆత్మ కాదు అని సాధించాడు సరే ఇవి ఆత్మ కాకుంటే కాకుండు గాక కానీ అన్యస్థు ఆత్మ అనుపలభ్యమానత్వాత్ నయేవ సంభవతి ఇది అనాత్మగా సాధించబడినటువంటి పంచకోశాల భిన్నంగా ఆత్మ ఒకటి ఉన్నట్టుగా మాత్రం మాకు అనుపలభ్య మానత్వాదు మాకు ఉపలబ్ది అవటం లేదు తెలియబడవుట లేదు అందుకని ఆత్మనే లేదు నైరాత్మ్యవాద ప్రసంగం ఏర్పడుతుంది శూన్యవాద ప్రసంగం ఏర్పడుతుంది అని ఈ విధంగా శంకాకారుని యొక్క అభిప్రాయం దానికి సమాధాన రూపంలో పన్నెండవ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తూ పరిహారతి బాడమితి ఇప్పుడు ఆ శంకను పరిహారం చేస్తూ సమాధానం చెప్తాడు శ్లోకం పన్నెండవది చదవండి నిద్రాదయ సర్వే అనుభూయంతే నేతరేతే అనుభూయంతే నంకో నివారయేత్ అయ్యా నిద్రాదయ సర్వే అనుభూయంతే చర న నిద్రాదులు ఏవైతే ఉన్నాయో నిద్ర అంటే ఆనందమయ కోసము మరి అట్లే మిగతా కోశాలు ఇవన్నీ కూడా మాకు అనుభవానికి వస్తున్నాయి సర్వే పంచకోశాలు కూడా మాకు అనుభవానికి వస్తున్నాయి ఇతర నా ఇక దానికంటే భిన్నంగా ఆత్మ అంటూ మాత్రం మాకు అనుభవానికి రావడం లేదు అని శంకాకారుడు అంటే బాడం అని సిద్ధాంతి అంటున్నాడు బాడమంటే అర్ధశంక స్వీకృతి బాడం శంకాకారుని శంకను సగం మేరకు ఒప్పుకున్నట్లే సర్వథా కాదు దీనికే దుస్యతు దుర్జన న్యాయం అంటే దుర్జనులకు సంతోష పెట్టడానికి ఏదో వాళ్లకు నచ్చేట్లాగా ఒప్పుకోవడము మళ్ళీ దాన్ని నిరాకరించడం అది కాదు అని చెప్పడం అక్కడక్కడ సత్యం అని శబ్దం కూడా వస్తుంది మీరు చెప్పింది సత్యమే కాని అని మళ్ళా తర్వాత నిరాకరించడం జరుగుతుంది అట్లే ఇక్కడ బాడమనే శబ్దం కూడా అంతే యావదహం ఉత్తరం నా దాస్యామే తావ తవ కథనం సత్యం అని ఏదైతే సత్యం యొక్క నిర్వచనం చెప్పుకుంటామో అట్లే ఇక్కడ కూడా బాడమనే దానికి సరేనాయన నువ్వు శంక చేస్తున్నావు నీ అనుభవానుసారంగా పంచకోశాలైతే అనుభవంలో వస్తున్నాయి తది వ్యతిరేక్తంగా ఆత్మ అంటూ మాకు అనుభవానికి రావడం లేదు అని నువ్వు ఏదైతే అంటున్నావో అది సరిగ్గానే ఉంది అంటాడు అనుభవానికి రాదు మరి ఆత్మ నువ్వు అనేది ఉంది కానీ తథాపి అయినా కూడా ఏతే ఏనా అనుభూతే తమ్ కహని వారయేత్ ఇప్పుడు ఈ ఐదు అనుభవింపబడుతున్నావో ఆయన చెప్పాడు కదా పూర్వపక్షి ఈ ఐదు కోశాలు మాకు అనుభవానికి వస్తున్నాయి అన్నాడు అయితే ఎవరి చేతనైతే ఈ ఐదు కోశాల యొక్క అనుభూతి కలుగుతున్నదో ఆ అనుభవాన్ని ఎవరైనా నివారణ చేయగలరా ఆ అనుభవ రూపమే ఆత్మ ఆ అనుభవం కంటే ఆత్మ వేరే కాదు అని ఈ విధంగా శ్లోకం ద్వారా సమాధానం చెప్పాడు ముప్పై ఐదో టిప్ప చూడండి జహ పూర్వపక్ష దృఢు హోవే తహ బాఢం అంటే సత్య ఐష పూర్వపక్ష ఎక్కడైతే దృఢంగా ఉంటుందో ఆ దృఢమైనటువంటి పూర్వపక్షిని ఉల్లేఖించడానికి బాడమనే శబ్దం ప్రయోగం చేస్తారు లేదా సత్యమనే అనే శబ్దం ప్రయోగం చేస్తారు అట్లే శ్లోకంలో బాడమన్నాడు అంటే పూర్వపక్షి చెప్పింది సరిగ్గానే ఉంది వాస్తవంగా సిద్ధాంతరీత్యా కూడా పూర్వపక్షి చెప్పింది సరిగ్గానే ఉంది ఈ పంచకోశాలు అనుభవానికి వస్తున్నాయి కానీ ఆత్మ అనుభవానికి వస్తలేదు అని ఏదైతే పూర్వపక్షి అన్నాడో అది సరిగ్గా ఉంది ఎందుకు ఆత్మ అనుభవానికి రాదది అది ఇప్పుడు ఉత్తర శ్లోకంలోకి చెప్తాడు సరే ఇప్పుడు అరవై ఒకటో అంకం చూడండి అన్యస్య అనుపలభ్యమానత్వే అవి ఎత్ బలాలు ఏదేశాం ఆనందమయాదీనా సహ అనుభవ కథం నా అంగీక్రియతే ఆత్మ అనుభవానికి వస్తలేదు పంచకోశాలు మాత్రమే అనుభవానికి వస్తున్నాయి కానీ ఈ పంచకోశాలు ఎవరి ద్వారానైతే అనుభవింపబడుతున్నావో ఎవరికి ఉపలబ్ధి అవుతున్నవో ఎవరికి ప్రతీతి అవుతున్నావో సుభవ కథం నా అంగీకరియతే ఆ అనుభవం ఏదైతే ఉందో అదే ఆత్మాని ఎందుకు అంగీకరించవు ఇవన్నీ తెలియబడుతున్నాయి ఎవరికి తెలియబడుతున్నాయనంటే నువ్వేమంటావు చెప్పు నాకే అంటావు మరి నిన్ను నువ్వు నిరాకరించుకోగలవా చెప్పు అనుభవ రూపుడ నువ్వు నిన్ను నువ్వు ప్రత్యాఖ్యానం చేసుకోగలవా చెప్పు ఇవన్నీ నాకు అనుభవానికి వస్తున్నాయి అని అన్నావు ఆ అనుభవం ఏదైతే ఉందో దాన్ని అయితే అపలోపం చేయడానికి రాదు కదా ఆ అనుభవమే ఆత్మా అని ఈ విధంగా సమాధానం చెప్పి ఇప్పుడు ఉత్తర శ్లోకానికి అవతారకేస్తున్నాడు నన్ను వక్తేభ్య అన్య ఆత్మా ఏది విద్యతే తరి ఉపలభ్యత స్వామిజీ ఇప్పుడు పైన చెప్పబడినటువంటి పంచకోశాలు ఏవైతే ఉన్నాయో అవైతే అనుభవానికి వస్తున్నాయి ఆ అనుభవానికి వచ్చినటువంటి పంచకోశాలు ఆత్మ కాదు అని మీరు నిరాకరణ చేస్తూ వచ్చారు కానీ వాటి కంటే అన్యమైనటువంటి ఆత్మ ఉన్నది అని అంటావు ఏది విద్యతే ఉన్నట్లయితే తరి ఉపలభ్యత అది మాకు ప్రతీది కావాలి మాకు అనుభవానికి రావాలి కదా కానీ నా ఉపలభ్యతే అదైతే ప్రతీతి అవుతలేదు అత నాస్తి ఇచ్చే అందుకని ఆత్మ లేదు ఈ పంచకోశాల భిన్నంగా ఆత్మ అనేది మాకు అనుభవానికి రావడం లేదు ప్రతీతి కావడం లేదు అంటే ఏమన్నట్టు అసలు ఆత్మ అనేది లేదు ఇది ఆ శంఖ ఆహా ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు అతనికి సమాధానంగా పదమూడో శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు చదవండి చాలా మహత్తరమైనటువంటి శ్లోకము కంఠస్థం చేసుకోవాలి స్వయమేవా అనుభూతిత్వా విద్యనుభావ్యత జ్ఞాతృజ్ఞానాభావా అజ్ఞేయో నత్వ సత్తయా అయ్యా అనుభవానికి వస్తలేదు అంటున్నావు అది మేము కూడా స్వీకరిస్తాం అది అనుభవానికి రాలది ఎందుకు స్వయమేవ అనుభూతిత్వాత్ అది స్వయంగా అనుభవ రూపం ఉన్నది అది అనుభవానికి వచ్చేది కాదు అనుభవ్యము కాదు అనుభవానికి విషయము కాదు ఆనందమయాదైన సాక్షిణ అనుభవ ఏవ అనుభవ్యత్వం నాస్తి ఈ ఆనందమయాదులు ఏవైతే సాక్షి చేత అనుభవింపబడుచున్నవో ఆ సాక్షి ఎవరైతే ఉన్నారో ఈ ఆనందమయాదులను అనుభవించేవాడు తెలుసుకునేవాడు ప్రకాశించేవాడు అతడే అనుభవ రూపమున్నాడు అందుకని అనుభావ్యము నాస్తి అనుభావ్యం కాదు అతడు అనుభవానికి విషయం కాదు నన్ను అనుభవ రూపత్వే అప్పి అనుభవ్యత్వం కుతన సే ఆశంక ఆ సాక్షి ఈ పంచకోశాలకు అనుభవిత సాక్షి ప్రకాశకుడు ఉన్నాడు అతడే ఆత్మ అంటున్నావు అలాంటప్పుడు అనుభవ రూపత్వే అనుభవ్యత్వం కుతనశ్యాత్ అనుభవ్యం ఎందుకు కాదు అని విధంగా శంక చేస్తే శ్లోకం యొక్క ఉత్తరార్థంలో చెప్పినాడు జ్ఞాతృ జ్ఞానాంతరాభావా అజ్ఞేయోన సవ్యము కాదు ఎందుకు కాదు అంటే ఈ పంచకోశాలకు సమస్త అనాత్మకు ఏది ప్రకాశకమైనటువంటి సాక్షి ఉన్నాడో ఆ సాక్షి అందు జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అనేటువంటి త్రిపుటి లేదక్కడ కేవలం ప్రకాశ ఉన్నాడు అంతే అందువల్ల అనుభావ్యం కాదు త్రిపుటి ఎక్కడైతే ఉందో ఆ త్రిపుటిని కూడా ప్రకాశిస్తుంది జ్ఞాత ఎవడు ప్రమాత జీవుడు జ్ఞానము మరి ఇవన్నీ కూడా త్రిపుటి ఎవని యొక్క ప్రకాశంలో ఈ త్రిపుటి మన కూడా సాగిస్తుందో ఆ త్రిపుటిను కూడా ప్రకాశించేటువంటి వాని ఎందు త్రిపుటి లేదు అందుకని అది అనుభావ్యం కాదు ప్రమాత చ ప్రమేయం ప్రమితిష్టత యశ సిద్ధ్యంతే తత్ సిద్ధి కిమపేక్షతే అని అంటూ సూర్య చెప్తారు ప్రమాత ప్రమాణము ప్రమేయము జ్ఞాత జ్ఞానము జ్ఞేయము ఈ త్రిపుటి వ్యవహారం కూడా ఎవరి అనుగ్రహం చేత మనుగడ సాగిస్తుందో ఆ త్రిపుటికి ప్రకాశకమైనటువంటి వాణికి త్రిపుటి యొక్క అపేక్ష ఉంటుందా తత్సిద్ధి అయి కిమపేక్ష అతని సిద్ధి కోసము ఏం అపేక్ష ఉంది ఏ ప్రకాశం యొక్క అపేక్ష లేకుండా స్వయం ప్రకాశమై సర్వమును కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు అక్కడ త్రిపుటి లేదు అందువల్ల అది అనుభావ్యం కాదు జ్ఞాతృజ్ఞానాభావాదు అజ్ఞేయ అన్నాడు అరవై ఏడో అంకంలో ఉన్నాడు జ్ఞాత జ్ఞానం చ జ్ఞాతృజ్ఞానే జ్ఞాత మరియు జ్ఞానము రెండు సమాసంలో చెప్తే జ్ఞాతృజ్ఞానే అని చెప్పాలి అక్కడ త్రిపుటి లేదు సరే త్రిపుటి లేదు కానీ అన్య ప్రకాశకుడు ఎవరైనా ఉండొచ్చు కదా అంటే అన్నే జ్ఞాతృ జ్ఞానాంతరే తస్మాత్ అజ్ఞేయ అంటే జ్ఞాన విషయో నా భవతి ఇది ఆత్మ కంటే ఆత్మను తెలుసుకునేటువంటి జ్ఞాత జ్ఞానము మొదలైనటువంటి ఏవి లేవు కాబట్టి జ్ఞాతృజ్ఞానాంతర జ్ఞానాంతరం అంటే జ్ఞాతాంతరం జ్ఞానాంతరం తెలుసుకునే జ్ఞాత కాని మరి తెలుసుకునే జ్ఞానము కాని ఆత్మ కంటే అన్యమైనటువంటిది లేదు కాబట్టి అక్కడ త్రిపుతి లేదు తను తెలుసుకునేవాడు లేడు కాబట్టి అది అజ్ఞేయం ఏ విధంగా పంచకోశాలను తెలుసుకోవడానికి సాక్షి ఉన్నాడు కానీ సాక్షిని తెలుసుకోవడానికి అతడు కూడా అనుభావ్యమో అని చెప్పడానికి అతన్ని తెలుసుకునేవాడు మరొకడు ఉన్నాడా లేడు వేరే జ్ఞానం ఉన్నదా లేదు అందుకని జ్ఞాతృ జ్ఞానాంతర అభావాది తస్మాత్ అందుకని అజ్ఞేయ అజ్ఞేయం ఉన్నది అది జ్ఞేయం కాదు తెలియబడేది కాదు జ్ఞానానికి విషయం కాదు అందువల్ల అనుభావ్యం కూడా కాదు అని ఈ విధంగా సమాధానం చెప్పినాడు అప్పుడు మళ్ళీ శంఖ ప్రాప్తం సరే స్వామిజీ జ్ఞాత్రాది అభావాదు వా నా అసత్వాదువా ఇట్లా శంఖ ప్రాప్తం అవుతుంది ఇప్పుడు జ్ఞాతృజ్ఞానంతరం అనేటువంటి లేనందువలన ఆత్మ అజ్ఞేయం ఉన్నదంటావా లేదా స్వయంగాది అది అసద్పం ఉన్నందువలన అసలు లేనందువలన అజ్ఞేయం ఉన్నదంటావా అని మళ్ళీ శంఖ ప్రాప్తం నిగమనే మరి నిగమనం అంటే నిర్ణీతార్థం ఏమిటి జ్ఞాతృజ్ఞానంతరం అభావం ఉన్నదని ఆత్మ అజ్ఞేయం ఉన్నదంటావా లేదా ఆత్మ అసలు అసద్వం ఉన్నది అసలు లేనేలేదు కాబట్టి అజ్ఞేయం ఉన్నదంటావా వంద్రుడు లేడు అసత్తున్నాడు అందుకని చెల్లియబడేవాడు కూడా కనిపడేవాడు కాదు అట్లా ఆత్మ అసద్పం ఉన్నందు అది తెలియబడదు అంటున్నావా లేదా జ్ఞాతృజ్ఞానాంతర అభావం ఉన్నందువలన అజ్ఞయం అంటున్నావా అని కిమత్ర నిఘమనే కారణం మరి ఇక్కడ ఏది ఏదో చెప్పు ఈ రెండిట్లో చెప్పు ఇది ఆహా తో అసత్త ఈ రెండిట్లో జ్ఞాత జ్ఞానము మొదలైనటువంటి త్రిపుటి లేనందువలన అజ్ఞేయమని చెప్తున్నామే గాని అసద్పం ఉన్నందువలన అజ్ఞేయమని మేము చెప్పడం లేదు ఇక్కడ ఒక టిప్పణం ఉండదు నిగమనం అనే శబ్దం మీద తెలుసుకుందామా పెద్దగా అత్యంత అవసరమేమి లేదు గాని సరే పండిత్ పీతాంబర్జీ వారు చెప్పారు కదా మరి చూద్దాం ముప్పై ఆరో టిపణం వాక్య నిగమన్ హే సిద్ధాంత వాక్యం ఏదైతే ఉంటుందో అది నిగమన మనపడుతుంది సిద్ధాంతం అంటే వాది ప్రతివాది చేత గాని శిష్యుని చేత గురువు చేత నిర్ణీతమైనటువంటి అర్థము అది నిగమనము అంటారు సిద్ధాంతం అంటారు ఇది వేదాంత రీత్యా సమాధానం చెప్పినాడు ఇక నైయాయిక అనుసారంగా అనుమాన ప్రయోగంలో ఈ నిగమన శబ్దాన్ని ప్రయోగం చేస్తారు న్యాయశాస్త్రమే శాస్త్రంలో అనుమాన ప్రయోగం అనేది ఉంటుంది కదా ఎందుకంటే ప్రత్యక్ష సిద్ధమే వస్తునహ అనుమానేన బుగు తర్కరసికాహ అని చెప్పిన ప్రకారంగా ప్రత్యక్ష సిద్ధమైనటువంటి వస్తువును కూడా వాళ్ళు అనుమానం చేత సిద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకు తర్కరసికాహ తర్క ప్రియులు వారు ఆ అనుమానంలో కొందరు మూడు అవయవాలను స్వీకరిస్తారు కొందరు ఐదు అవయవాలను స్వీకరిస్తారు ఏమిటి అవయవాలు అంటే ప్రతిజ్ఞ ఒకటి హేతు రెండు ఉదాహరణము మూడు ఉపనయము నాలుగు నిగమనము ఐదు ఐశాకహె ఈ విధంగా ఐదు అవయవాలు అనుమాన ప్రయోగంలో చెప్తారు అయితే అందులో కొందరు ప్రతిజ్ఞ హేతు ఉదాహరణము ఇట్లా మూడు ఒప్పుకుంటారు కొందరు ఉదాహరణ ఉపనయ నిగమనము ఇవి మూడు ఒప్పుకుంటారు కొందరు ఐదు ఒప్పుకుంటారు సరే మొత్తం మీద ఐదు అవయవాలు ఉంటాయి అనుమాన ప్రయోగంలో ప్రతిజ్ఞ దేనికంటారు సాధ్య విశిష్ట పక్ష బోధక వచనం ప్రతిజ్ఞ ఏ విధంగా పర్వతో వహినిమాన్ అని అంటారు కదా ప్రసిద్ధ అనుమానం ఈ పర్వతము అగ్ని అగ్ని ఎక్కడ సాధిస్తున్నాడు పర్వతమునందు సాధ్యం అగ్ని అందుకని పర్వతో వహ్నిమాన్ అన్నప్పుడు పర్వతం అనే ఆ ప్రతిజ్ఞ వాక్యంలో మరియు సాధ్యము అగ్ని కూడా ఉన్నది అందుకని సాధ్య విశిష్ట పక్ష బోధక వచనం ప్రతిజ్ఞ అని ప్రతిజ్ఞ యొక్క లక్షణం చేసినారు అట్లే హేతువాక్యం సాధ్య విషయక జ్ఞాన జనక వచనం హేతు సాధ్య విషయక జ్ఞానాన్ని కలిగించున్నది హేతు ఏ విధంగా ధూమాత్ లేదా ధూమత్వాత్ లేదా ధూమేన తృతీయ చేత గాని లేదా పంచమి చేత గాని చెప్తారు హేతువాక్యం పర్వతం నందు అగ్ని అనేది సాధ్యం ఆ సాధ్య విషయక జ్ఞానాన్ని కలిగించేది హేతు ఏది ధూమము ధూమం చూసినటువంటి వ్యక్తికి వెంటనే అతనికి ఒక వ్యాప్తి స్మృతి పథంలోకి వస్తుంది అంటే అవినాభావ సంబంధం వ్యాప్తికి అయ్యే అగ్నికి పొగకు అవినాభావ సంబంధం ఉంటుంది ఇది వ్యాప్తి అంటారు ఈ వ్యాప్తి స్మరణకు మరి స్మృతి కలగాలంటే పూర్వం అనుభవించబడిన దానిదే స్మృతి కలుగుతుంది మరి ఇప్పుడు కలుగుతుంది అంటే ఎక్కడ అనుభవించాడు అంటే వంట దూమత్తం తత్ర తత్ర ఇ వ్యాప్తి యథ మహానస అని ఈ విధంగా ఈ వ్యాప్తి స్మృతి పథంలోకి వస్తుంది ఆ పొగను చూడగానే అప్పుడు ఆ పర్వతం నందు అగ్ని ఉన్నది అనేటువంటి సాధ్య విషేక జ్ఞానము కలుగుతుంది ఆ సాధ్య విషేక జ్ఞానాన్ని కలుగజేయుటకు ఏ వచనం ఉన్నదో దానికి హేతు అంటారు ఇక ఉదాహరణ సాధ్య సాధన వ్యాప్తి ప్రదర్శకం ఉదాహరణ సాధ్యము మరియు సాధనాలకు అవినాభావ సంబంధ రూప వ్యాప్తిని చెప్పేటువంటి ప్రదర్శకమైనటువంటి దృష్టాంతం ఉంటుందో అదే ఉదాహరణ వాక్యం అంటారు ఇతర ఎతర ధూమత్వం వ్యాప్తియత మహానస ఆ మహానసం అనేది అనేది ఉదాహరణ అయింది ఇక్కడ అది ఏం చేసింది సాధ్య సాధన లొక్క వ్యాప్తిని చూపెట్టింది పదే పదే చూస్తాడు వంటగదిలో పొగా అగ్ని పొగా అగ్ని సహచార దర్శనం చూశాడు ఆ వ్యాప్తిని చూపెట్టినటువంటి ఆ స్థలం ఏదైతే ఉదాహరణము దృష్టాంతము ఇక ఉపనయం అనగా ప్రకృత ఉదాహరణ ఉపదర్శిత వ్యాప్తి మధు హేతు విశిష్ట పక్ష బోధక వచనం ఉపనయ ప్రకృతము అంటే ఇప్పుడు వర్తమానం ఏ అనుమానాన్ని అయితే మనం ఆ అనుమానంలో చూపుబడినటువంటి ఉదాహరణ ఏదైతే ఉందో ఆ ఉదాహరణ లో ఏ వ్యాప్తి అయితే తెలుసుకున్నామో ఆ వ్యాప్తి విశిష్ట పక్ష బోధక వచనం ఆ వ్యాప్తితో కూడినటువంటి పక్షం ఉంది అది ఉపనయం తయం అంటాం పర్వతో వహినమాన్ ధూమత్వాత ఎత్ర ఎంత ధూమత్వం తహినత్వం వ్యాప్తి యథ మహానసర వరకు అయిపోయింది తథాచ అయం అంటే ఆ ఉదాహరణ వాక్యంలో అంటే ఆ వంటగదిలో ఏ విధంగా అగ్ని అగ్నిపోగా యొక్క వ్యాప్తి ఏదైతే ఉందో దృష్టాంతం ఏదైతే మహానస ఆ వ్యాప్తి ఈ పక్షం నందు కూడా ఉంది అంటే ఇక్కడ పొగ ఉంది కాబట్టి అగ్ని ఉంటది అని ఈ విధంగా చెప్పేటువంటి వాక్యానికి ఉపనయ వాక్యం అంటారు తథాచ అయం అంటే ఉదాహరణలో ఏ విధంగా చెప్పుకున్నాము అదే విధంగా ఇక్కడ కూడా ఉంది ఉపనయం చేస్తాడు ఇక సహేతుకం పక్షస్య సాధ్యవత్తనం నిగమనం హేతు సహితంగా పక్షం సాధ్యము ఉంది అని నిర్ణయించే వాక్యము నిగమనము తస్మాత్ తథా అంటారు తస్మాత్ అంటే ఆ హేతు ఇక్కడ ఉన్నందు తథా అంటే సాధ్యం కూడా ఉన్నది అని ఆ పక్షమునందు సాధ్యమును నిర్ణయం చేసే వాక్యం తస్మాత్ తథ అనేటువంటిది నిగమన వాక్యం అంటారు అంటే ఏం చెప్పినట్లయింది పూర్వముల మొదలు సిద్ధాంత అనుసారంగా చెప్పినట్లే అయింది నిర్ణీత చెప్పే వాక్యము నిగమనము అంటారు ఇక్కడ కూడా అంతే పర్వతం నందు ఆ వ్యాప్తి చూపెట్టినటువంటి ఏదైతే మహానస ఉన్నదో ఆ మహానసలో ఉన్నటువంటి వ్యాప్తి ఇక్కడ కూడా ఉన్నది కాబట్టి హేతు ఉన్నది కాబట్టి తస్మాత్ తథ అంటే అగ్ని కూడా ఉంటుంది అని ఈ విధంగా నిగమనము చేశారు ఇది నిగమన వాక్యం అంటారు ఈ విధంగా పంచావయవములు అనుమానంలో ఉంటాయని అంటూ న్యాయశాస్త్రంలో చెప్తారు అంటే నిర్ణీత అర్థమును బోధించే వాక్యము నిగమనం అంటారు అదే విధంగా ఇక్కడ నిర్ణీత అర్థం ఏమిటి చెప్పు జ్ఞాతృజ్ఞానాంతర అభావం వల్ల ఆత్మ అజ్ఞేయం అంటావా లేదా ఆత్మనే అసలు లేనే లేదో అసద్వం ఉన్నందువలన అజ్ఞేయం అంటావా ఈ రెండిట్లో ఏదో నిగమనం అంటే నిర్ణయించి చెప్పు అని ఈ విధంగా శంక ప్రాప్తమైతే శ్లోకంలో చెప్పాడు నత్వసత్త అన్నాడు అయ్యయా ఇది జ్ఞాతృ జ్ఞానాంతర అభావమున్నందువలన అజ్ఞేయం ఉన్నదని మేము చెప్తున్నాం అంతేగానే అజ్ఞేయమని చెప్పడం లేదు మేము అని సమాధానం చెప్పాడు నిద్రానందాది సాక్షిత్వేన అసత్వశ పూర్వమేవ నిరాకృతత్వాది ఇది భావ సుశార డెబ్బయో అంకం నిద్రానందాది ఆనందమయం కోసం వదులుకొని స్థూల శరీరం అనేటువంటి అన్నమయ కోస పర్యంతము వీటన్నిటికీ సాక్షి రూపంలో ఉన్నందువలన అవన్నీ ఎవరి ద్వారానైతే అనుభవింపబడుతున్నావో ఆ అనుభవాన్ని ఎవరు కాదనగలరు ఎవరు నిరాకరించగలరు అంటే వాటిని అనుభవించేవాడు ఆత్మ ఉంది అని చెప్పినట్లయింది మరి ఎప్పుడైతే ఉంది అని చెప్పినామో అసద్పమని నిరాకరించినట్లయిందా ఆత్మ అసద్రూపం కాదు సాక్షి రూపంలో ఉంది అని చెప్పినప్పుడు అది అసద్పం కాదు అని నిరాకరించినట్లు అయింది అందుకని ఉన్నదని ఆత్మ అజ్ఞేయం ఉన్నదని చెప్పడం లేదు మేము అక్కడ జ్ఞాత జ్ఞానం అనేటువంటి త్రిపుటి లేనందువలన అజ్ఞేయం ఉన్నది అని మేము సమాధానం చెప్పినాము అని పదమూడవ శ్లోకానికి వ్యాఖ్యానం అయిపోయింది అయితే ఇక్కడ మహత్తరమైనటువంటి టిప్పని ఉన్నది ముముక్షలు బాగా మన్నం చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ ఆత్మ అగ్నే ఉన్నది అని చెప్పనాడు ఏది అగ్నేయ వస్తువు ఉంటుందో అది మూడు విధాలుగా ఉంటది అని టిప్పన్ ద్వారా చెప్తున్నాడు చాలా ఇంపార్టెంట్ చూడండి ముప్పై ఏడవ టిఫను అంటే జ్ఞానక అవిష వస్తువు జ్ఞానానికి విషయం కాదు జ్ఞానం చేత తెలియబడేది కాదు జ్ఞానానికి అవిషయము అనేటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో అది అగ్నేయం अदी भाती आज्ञेय वस्तु मूड प्रकार एक असद वस्तु मोदी असद वस्तु एंटो अग्न उधे असुद्ध असद वस्तु उ लेने लड़ोवा स्वरूपमे ले स्वरूप असद స్వరూపమే లేదు అసద్పం ఉన్నాడు కాబట్టి అగ్నేయం ఉన్నాడు ఎవరికైనా కనపడ్డా వంద్రుడు చెప్పండి అసద్పం ఉన్నందువలన అగ్నేయం ఉన్నాడు ఇది మొదటిది ఇక దూసరా రెండవది కదాచిత్ వృత్తి సంబంధ రహిత్ అవరు అజ్ఞానికే సంబంధం వల్ల ఘటాధిక ఇది కూడా అగ్నేయమని చెప్పాలి వస్తువు ఉంది ఎదురుగా ఒక ఘటం ఉంది అనుకోండి కానీ నీ అంతఃని వృత్తి ఘటంతో సంబంధం కాలేదు అప్పుడు ఆ వస్తువు తెలియబడుతుందా తెలియబడదు కదా అంటే జ్ఞానానికి విషయం కాదు అంటే అజ్ఞేయం ఉంటుంది ఇప్పుడు ఆ ఘటం అనేది అజ్ఞేయం అయిందా లేదా ఎందువల్ల అజ్ఞేయము వృత్తి సంబంధ రహితం ఉన్నందువలన లేదా అజ్ఞాన సంబంధం వల్ల కూడా అజ్ఞేయం ఉంటుంది అజ్ఞాన విశిష్టమే ఉన్నది ఆ అప్పుడు అది తెలియబడదు అజ్ఞేయమే ఉంటుంది ఇప్పుడు ఎన్నో పదార్థాలు మనకు తూలాజ్ఞానం చేత కప్పబడి ఎన్ని పదార్థాలు ప్రపంచంలో అజ్ఞాన విశిష్టమే ఉన్నాయి అవి తెలియబడతలేవు అగ్నేయం ఉన్నాయి అందువల్ల కూడా అగ్నేయం అని చెప్పవచ్చు వృత్తి సంబంధ రహితం అని లేదా అజ్ఞాన సంబంధం ఉన్నందు వల్ల కూడా వస్తువు తెలియబడదు అగ్నేయం ఉంటుంది ఇది రెండో ప్రకారం ఇక మూడవది తీసరా స్వయం ప్రకాశే ఏది స్వయం ప్రకాశం ఉంటుందో అది కూడా అగ్నేయమే ఉంటుంది ఏ విధంగా ఆత్మ ఆత్మ స్వయం ప్రకాశం ఉన్నది అగ్నేయం ఉన్నది ఎందుకు అగ్నేయం అంటే ఏం చెప్పుకున్నావు జ్ఞానానికి అవిషయత జ్ఞానానికి విషయం కాదు జ్ఞానం చేత తెలియబడేది కాదు అటువంటి వస్తువుకు అన్నాం మరి ఆత్మ ఏ జ్ఞానం చేత తెలియబడుతుందండి చెప్పండి చాక్షుష జ్ఞానానికి విషయమైతుందా లేదా శ్రోత్రజ ప్రముఖ విషయమవుతుందా త్వాచ ప్రముఖ విషయమైతుందా రాసన ప్రముఖ విషయం అవుతుందా జ్ఞానజ ప్రముఖ విషయమైతుందా అనుమానానికి విషయం అవుతుందా అర్థాపత్తి అనుపలబ్ధి ప్రత్యక్షాది ప్రమాణాలకు ఏ ప్రమాణం చేతనైనా ఆత్మ తెలియబడుతుందో చెప్పండి ఏ జ్ఞానానికి విషయం చెప్పండి అందువల్ల అది అజ్ఞేయం ఉన్నది ఎందుకు స్వయం ఉంది కదా అది ఏ ప్రకాశం చేత తెలియబడేది కాదు తమేవో భాంతం అనుభాతి సర్వం ముందు ఇస్తాడు మనకి గ్రంథకర్త ఏ ప్రకాశం యొక్క అపేక్ష చేత ప్రకాశింపబడేది కాదు ఆత్మ స్వయం ఉన్నది అందువల్ల కూడా అది అజ్ఞేయం ఉన్నది జ్ఞానానికి విషయం కాదు తినిమే ఆత్మ అసత్ నహి ఈ మూడు విధాల అగ్నేయం అనేటువంటి వస్తువుల్లో ఆత్మ అసద్పం ఉన్నందువలన అజ్ఞేయం అంటావా అట్లా కాదు అసద్పం కాదు అసత్ ఉన్నందువలన అజ్ఞేయం అని మేము చెప్పడం లేదు ఇక కదాచిత్ వృత్తి సంబంధ రహిత అజ్ఞానికే సంబంధం వల్ల నహి ఈ ఆత్మ ఎప్పుడు కూడా వృత్తి సంబంధ రహితము లేదు మరియు అజ్ఞానం చేత సంబంధం కలది కాదు అందువల్ల అజ్ఞేయం ఉన్నది సర్వం కూడా ఆత్మయందుకు కల్పితం ఉన్నది అధ్యస్థం ఉన్నది అధ్యస్థ వస్తువుకు అధిష్టానానికి సంబంధం ఉంటుందా ఉండదా ఉంటుంది కదా సంబంధం లేనిది ఎక్కడ చెప్పు ఏ వస్తువుతో సంబంధం లేదు ఆత్మకు అయితే ఆత్మ సర్వవ్యాపకం కాబట్టి సంబంధ రహితం ఉన్నందువలన అజ్ఞేయము అని కానీ లేదా అజ్ఞానం చేత సంబంధి ఉన్నందువలన అజ్ఞేయమని కాని మేము చెప్పడం లేదు అట్లా లేదు ఈ ఆత్మ ఆత్మ సర్వవ్యాపకం కాబట్టి సకల వృత్తుల చేత సంబంధం గలదయ్యే ఉంటుంది సంబంధ రహితం కాదు మరియు అజ్ఞానం చేత సంబంధం గలది ఉన్నందువలన అజ్ఞానం కూడా కాదు అజ్ఞానంతో సంబంధం కలది కాదు ఎందుకు జ్యోతి సామపి తోతి తమసా పరముచ్చతే అజ్ఞానం కంటే అది పరం అజ్ఞానానికి దానికి ఏం సంబంధం లేదు అది మరి సంబంధం లేకపోతే నేను అజ్ఞానిని అహం అజ్ఞానని ఎట్లాంటి ఉన్నాడు నేను అజ్ఞానిని అన్నప్పుడు అజ్ఞానం ఎక్కడ ఉన్నట్టు తన ఎందే ఉన్నది కదా మరి తాను ఎవరు ఆత్మలే కదా మరి ఆత్మకు అజ్ఞానానికి సంబంధం లేకపోతే నేను అజ్ఞానం ఎట్లాంటి ఉన్నాడు అంటే సంబంధం లేదు ఎందుకంటే అసంగోయం పురుష దేనితో సంబంధం లేదు వృత్తులకు గానీ అజ్ఞానానికి కానీ ప్రపంచంతో గానీ ఏం సంబంధం లేదు మరి సంబంధం లేకుండా ఇవన్నీ అధ్యస్థం మరి అధ్యస్థం అన్నప్పుడు ఉండాలి ఆత్మ కంటే వ్యతిరేకంగా అన్యత్రనైతే లేవు సంబంధం చెప్పాలి సంబంధం చెప్పడానికి అయితే శృతి ఒప్పుకుంటలేదు అసంగోయం పూర్సని చెప్తుంది మరి ఏమిటి ఇక్కడ పరిష్కారం అని అంటే చెప్పినాడు చూడండి కింద సత్ అవరు సర్వదా వృత్తి అవరు అజ్ఞానికే వాస్తవ సంబంధిస్తే రహిత హే అజ్ఞానం ఉన్నది ఆత్మయందు సమ్మద్ధమై ఉన్నది కానీ ఏం సంబంధం అని కల్పిత తాళాత్మ సంబంధం చేత ఉంది కానీ వాస్తవ సంబంధం లేదు మరి ఎట్లా ఉండదంటే సద్రూపమై సదా ఎల్లప్పుడూ ఉంటుంది అన్నిటికైతే సంబద్ధమై ఉంటుంది అజ్ఞానం చేత సకల వృత్తుల చేత సంబద్ధమై ఉంటుంది కానీ ఏం సంబంధం అంటే వాస్తవ సంబంధ రహితం మరి ఏం సంబంధం అంటే కల్పిత తాదాత్మక సంబంధం అందువల్ల అగ్నేయం ఉంది ఈ రెండు ప్రకారాలమైనటువంటి అగ్నేయాన్ని చెప్పడం లేదు మరి స్వయం ప్రకాశం ఉండడం వలన ఉన్నది అయితే వంద్యపుత్రాదికి ఘటాదికి జైసాగ్నేహి హై వంద పుత్రుని వల్ల అగ్నేయం కాదు ఘటాదుల వల్ల అంటే అజ్ఞాన సంబంధం ఉన్నందువల్ల లేదా వృత్తి రహితం ఉన్నందువల్ల అగ్నేయమని ఇట్లా చెప్పడం లేదు కింద స్వప్రకాశనైతే అగ్నేయ హయ్ స్వయం ప్రకాశం ఉన్నందువల్ల అగ్నేయం ఉన్నది ఈ విధంగా చెప్తున్నాం మేము అని ఈ విధంగా ఉన్న తసత్తయా అని దానికి సమాధానం చెప్పినాడు ఒకసారి మేము కూడా బహిరంగ సభలో ఈ శ్లోకాన్ని తీసుకొని ఆత్మ అనుభవ్యం కాదు అని వ్యాఖ్యానం చేస్తూ ఉంటే అందరు నివ్వరపోయారు ఆత్మ అనుభవానికి రాకపోతే మరి సాధనాలన్ని వ్యర్థమైపోతాయి కదా గురువు శాస్త్రము ఈ అభ్యాసము ఇదంతా వ్యర్థమైపోతది కదా అనుభవానికి రాకపోతే మరిగా అభ్యాసం చేసేదెందుకు శాస్త్రాన్ని అధ్యయనం చేసేదెందుకు గురు శాస్త్రాలు ఎందుకు సాధనాలన్నీ వ్యర్థమైపోతాయి గానీ అందరు నివ్వరపోయారు అప్పుడు వారందరికీ సమాధానం చెప్పాను ఈ విధంగా అనుభవ రూపం ఉన్నది ఆ అనుభవ్యం కాదు ఎందుకు అది స్వయం ప్రకాశం దాన్ని ప్రకాశించడానికి మరొక ప్రకాశం యొక్క లేదు కాబట్టి అది అనుభవ్యము కాదు అది అనుభవానికి రాదు కూడా అని చెప్పిన ఒకవేళ మీకు అనుభవానికి రావాలి అనుకుంటే దృష్టాంతం ఇచ్చి చెప్పాము మీ ముఖము ఉందా లేదా ఏమన్నా చెప్పండి ఉందా లేదా మీ ముఖం ఉంది సంశయం లేదు కానీ నా ముఖం ఎలా ఉందో చూసుకోవాలి అని ఒకవేళ నీకు ఇచ్చగలిగింది అనుకో అప్పుడు నువ్వేం చేస్తావు ఒక ఉపాధిని స్వీకరిస్తావు ఒక దర్పణాన్ని ఆశ్రయిస్తావు అంటే ఆ ఉపాధి ద్వారా నీ యొక్క ముఖ ప్రతిబింబాన్ని చూస్తున్నావు సాక్షాత్గా బింబూత ముఖం కాదది బింబం యొక్క ప్రతిఫలనం అది ప్రతిబింబం ఉన్నది నీ ముఖాన్ని నువ్వు చూసుకోలేవు చూసుకోవాలంటే ఉపాధి కావాలి అట్లా ఆత్మానుభూతి కలగాలి అని ఒకవేళ మీకు అపేక్ష ఉంటే సమాధిని శీలించండి నిర్వికల్ప సమాధికి పోండి ఆ నిర్వికల్ప సమాధిలో ఆత్మ అనుభవానికి వస్తుంది అది కూడా వృత్తి ద్వారా అంతేగాని సాక్షాత్గా అనుభవ్యం కాదది అని ఈ విధంగా సమాధానం చెప్పడం అయింది అందుకని ఆత్మ అనుభావ్యము కాదు అని చెప్పినాడు ఈ విధంగా పదమూడో శ్లోకం అయిపోయింది తర్వాత ఇప్పుడు అనుభవ రూపస్య ఆత్మనహ అనుభవ్యత్వ అభావే దృష్టాంతమాహా ఈ విషయంలో చక్కటి దృష్టాంతం ఇస్తున్నాడు ఇది కూడా అనుభవ దృష్టాంతం మన అందరికి కూడా ప్రసిద్ధ దృష్టాంతం విద్యారాణ స్వామి ఏ దృష్టాంతం ఇచ్చినా గాని లౌకిక దృష్టాంతాలే అందరికి ఆబాల కమలాసన పర్యంతం అందరికి అనుభవంలో ఉన్నటువంటి దృష్టాంతాలే ఇస్తాడు చూడంతో సులభ దృష్టాంతం చూడండి శ్లోకం చదవండి మాధుర్య స్వభావానం అన్యక్రస్వగుణ అర్పిణం స్వస్మి తర్పణపేక్ష నూన చాస్తం మాధుర్యాది ఆది శబ్దం చేత మనం షెడ్ ఋషులు చెప్పుకుంటాం కదా మధుర ఆమ్ల లవణ కటు కషాయ తిక్త ఈ ఆరు ఋషులు పదార్థాలు ఏవైతే ఉన్నాయో బెల్లము చింతపండు ఉప్పు మరి మిరపకాయ ఈ మొదలైనటువంటి ఉన్నాయి కదా మాధుర్యాది స్వభావానం అవి మాధుర్యాది స్వభావం ఉన్నాయి వాట్ యొక్క గుణాలను అన్యత్ర అర్పణం చేస్తాయి కానీ తనకు ఆ గుణంను అర్పణం చేయడానికి అన్యం యొక్క అపేక్ష లేదు శనిగపిండి ఉన్నది అందులో మీరు చక్కెర కలుపుతారు లడ్లు జో చేసుకుంటారు ఇప్పుడు ఆ శనిగపిండి ఏమైంది తీయగయింది ఎందుకయింది ఏదైతే పంచదార ఉన్నదో దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆ పిండిలో అర్పణం చేసింది ఈ పంచదార ఈ చక్కెర కానీ ఆ పంచదార లోకి ఆ తీపిదనం రావడానికి మాధుర్యం రావడానికి ఇంకా అన్యము నుంచి ఆ మాధుర్యం రావాలని అపేక్ష చేస్తుందా ఆ పంచదార ఆ బెల్లము చేయదు స్వయంగా అది మధుర స్వభావమై ఉన్నది మధుర రూపమై ఉన్నది అందువల్ల దానికి ఇతరం యొక్క అపేక్ష లేదు అట్లే ఆత్మ స్వయం అనుభవ రూపం ఉన్నది స్వయం ప్రకాశ రూపం ఉన్నది ఇతరమును పంచకోశాలను ప్రకాశించడానికి గటపటాది ప్రపంచాన్ని ప్రకాశించడానికి తన యొక్క అపేక్ష ఉంది వాటిని ప్రకాశిస్తుంది కానీ తన ప్రకాశము కోసము అన్యమును అపేక్షించదు స్వయంగా ప్రకాశిస్తూ సర్వమును ప్రకాశిస్తా తమేవో భాంతం అనుభాతి సర్వం అని ఈ ప్రకారంగా మాధుర్యాది దృష్టాంతం ఇస్తున్నాడు స్వస్మిన్ తర్పణ అపేక్ష నా ఆ మాధుర్యాది స్వభావం కలిగినటువంటి బెల్లము పంచదార ఇత్యాదులు ఇంకా మిరపకాయలు అనుకోండి చింతకాయ అనుకోండి ఉప్పు అనుకోండి వాటిలో ఉన్న స్వాభావిక గుణము ఏదైతే ఉందో దానికోసము అన్ని అపేక్ష లేదు నచ్చ అస్థి అన్నదర్పకం పోని ఇంకొక వస్తువు ఉన్నది దీని ఎందు ఆ మాధుర్యాన్ని సమర్పించడానికి అనేది ఇంకోటి లేదు అవసరం కూడా లేదు ఎందుకు ఇదే మాధుర్య రూపం ఉన్నది దీనికి ఆ మాధుర్యం యొక్క అపేక్ష ఏమొచ్చింది అని విధంగా దృష్టాంతం చెప్పి అట్లేమన్నా దృష్టాంతంలో కూడా తెలుసుకోవాలి ఆత్మ స్వయం ప్రకాశం ఉన్నది అనుభవ రూపం ఉన్నది దాని యొక్క అనుభవం కోసం గాని దాని యొక్క ప్రకాశం కోసం గాని ఇతరం యొక్క అపేక్ష లేదు దాని యొక్క ప్రకాశంలోనే సకలం తెలియబడుతున్నది సాక్షి వెలుగులోనే కదా పంచకోశాలు తెలియబడుతున్నాయి ఎంత పూల కూలపక్షి కూడా అన్నాడు కదా పంచకోశాలు నాకు కానీ ఆత్మ అనేది అనుభవానికి రావడం లేదన్నాడు కదా అవి ఆ పంచకోశాలను ప్రకాశించిందే ఆత్మ అని ఈ మాధుర్యాది శుభం కలిగినటువంటి పంచదార బెల్లం మొదలైనటువంటి పదార్థాలను దృష్టాంతంగా ఇచ్చి చెప్పినాడు డెబ్బై మూడవ అంకం ఆది శబ్దేనా ఆమ్లాలయ అన్నాడు కదా శ్లోకంలో ఆది శబ్దం చేత ఏమేమి తలుచుకోవాలి అంటే ఆమ్లం అంటే చింతపండు నిమ్మకాయ ఇవన్నీ పులుపు కదా వాటిలో పులుపు ఏదైతే ఉందో అది అన్యత్ర సమర్పణం చేస్తాయి ఆ పులుపును లేదా ఆ మాధుర్యాన్ని అన్యత్ర సమర్పణం చేస్తాయి కానీ దానిలో ఆ పులుపు రావడానికి లేదా మాధుర్యం రావడానికి అన్యం యొక్క అపేక్ష లేదు మాధుర్యాదయ స్వభావా సహజా ధర్మ విశేషా మాధుర్యాది స్వభావా గూడాదయ తన్యత్ర స్వసంసృష్ట పదార్థు స్వసంసృష్ట అక్కడ ఆ రెండు పదలను కలుపుకోండి సమయాక సృష్ట భిన్నంగా పడ్డది కలుపుకోండి స్వసంసృష్ట పదార్థు చణకాదిషు స్వగుణాన్ మాధుర్యాదీన్ అర్పయంతి స్వగుణాపిణా తేషాం ఇవన్నీ కూడా గూడాదులు అంటే గూడం అంటే బెల్లము మొదలైనటువంటి పదార్థాలు ఏవైతే స్వాభావికమైనటువంటి మాధుర్యాది గుణములు కలిగినటువంటివి ఇవి శనకాదులు అంటే శనగపిండి మొదలైన వాటిలో వాటి గుణాలను అర్పణ చేస్తాయి కానీ స్వస్మిన్ స్వస్వరూపే గుది లక్షణే తర్పణాపేక్ష దేశం మాధుర్యాది అర్పణే సంపాదనే అపేక్ష ఆకాంక్ష అంటే మాధుర్యాధికం కిత్ సంపాదనీయం ఇవం రూపా నో అంటే నైవ విద్యతే నాకు ఈ మాధుర్యము అర్పణ చేసేటువంటి వేరే ఒక పదార్థము కావాలి అనేటువంటి ఆకాంక్ష ఈ బెల్లము పంచదార మొదలైనటువంటి చేయవు ఎందుకు స్వయంగా మాధుర్యాది స్వభావం ఉన్నందున అన్యదర్పకం నాస్తి పో వీటిలో ఆ మాధుర్యాన్ని సమర్పించడానికి మరి అన్యమైనటువంటి వేరే పదార్థాలు ఉన్నాయా ఇందులో మాధుర్యాన్ని నింపడానికి సంపాదన చేయడానికి అంటే లేవు అంటాడు అన్యదర్పకం నాస్తి గున మధుర్యాది ప్రదం నాస్తి ఇత్య ఈ మాధుర్యాది పదార్థాలకు మళ్ళీ మాధుర్యాన్ని ప్రసాదించేటువంటి అన్య పదార్థాలు లేవు అందువల్ల అవి స్వాభావికంగానే సహజంగానే మాధుర్యాది స్వాభావికములు మాధుర్యాది స్వరూపములు అటువంటి వాటికి మాధుర్యాదులను సమర్పించడానికి అన్యం యొక్క అపేక్ష లేదు అట్లే ఆత్మ కూడా స్వయం ప్రకాశము స్వయం అనుభవ రూపం అది అనుభావ్యము కాదు అనుభావ్యం కావాలంటే ఇంకో ఆత్మ ఉండాలి మరి అనుభవించేవాడు అన్యమైన వాడు ఎవడు చేతనమా జడమా చెప్పండి చేతనం అంటావా చేతనాంతరం లేదు ఈ చేతన కంటే వేరే చేతనం లేదు ఏకమేవా అద్ బ్రహ్మ రెండో చేతనం లేదు ఇక జడమంటావా అవి శూన్యం ఉన్నాయి అవి అయితే మరి దీన్ని తెలుసుకునేవాడు ఎవడు దీన్ని అనుభవించేవాడు ఎవడు ఎవడు లేడు అందుకని అన్నిటిని ప్రకాశించేటువంటి పంచకోశాలు స్థూల సూక్ష్మకాల శరీరాలు జాగ్రత్త అవస్థలు ఇంద్రియాలు ఈ సంఘాతాన్ని అందటిని ప్రకాశించేది గటపటాది ప్రపంచాన్ని కూడా ప్రకాశించేది ఆత్మ ఉంది కానీ దాన్ని ప్రకాశించేది మాత్రం ఏది కూడా లేదు అని అంటూ శ్లోకాల పర్యంతం తెలుసుకుందాము మిగతా విషయం రేపు తెలుసుకుందాం హరి ఓం సహనాభవతు సహనోభునక్ సహవీర్యం కర్వావహే తేజస్వినధీతమస్సు మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి